7. గోపి ఇది ఎవరి ఇల్లు నా స్నేహితుడి ఇల్లు ఆయన నీ స్నేహితుడి నాన్నగారా నాన్నగారు కాదు తాతగారు గోపి ఎవరితను నీ స్నేహితుడా అవును తాతగారు నీ పేరేమిటి బాబు శర్మ నీ పేరు శర్మ మీ నాన్నగారి పేరేమిటి రామారావు గారు మీ తాతగారి పేరు గంగాధరం గారు ఓహో నువ్వు గంగాధరం గారి మానవాడివా అవునండి అండ్ రిపీట్ స్టార్ట్ గోపి ఇది ఎవరి ఇల్లు గోపి ఇది ఎవరి ఇల్లు నా స్నేహితుడి ఇల్లు నా స్నేహితుడి ఇల్లు ఆయన నీ స్నేహితుడి నాన్నగారా ఆయన నీ స్నేహితుడి నాన్నగారా నాన్నగారు కాదు తాతగారు నాన్నగారు కాదు తాతగారు గోపి ఎవరితను నీ స్నేహితుడా గోపీ ఎవరితను నీ స్నేహితుడా అవును తాతగారు అవును తాతగారు నీ పేరేమిటి బాబు నీ పేరేమిటి బాబు శర్మ శర్మ నీ పేరు శర్మ మీ నాన్నగారి పేరేమిటి నీ పేరు శర్మ మీ నాన్నగారి పేరేమిటి రామారావు గారు రామారావు గారు మీ తాతగారి పేరు మీ తాతగారి పేరు గంగాధరం గారు గంగాధరం గారు ఓహో నువ్వు గంగాధరంగారి మనవడివాహో నువ్వు గంగాధరంగారి మనవడివా అవునండి అవునండి రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ ఇతను నీ స్నేహితుడు ఇతను నీ స్నేహితుడు నీ స్నేహితుడి పేరు రవి నీ స్నేహితుడి పేరు రవి అతను రాముడు అతను రాముడు ఇది రాముడి గది ఇది రాముడి గది కృష్ణుడు దశరథుడి కొడుక కృష్ణుడు దశరథుడి కొడుక కాదు రాముడు దశరథుడి కొడుకు కాదు రాముడు దశరథుడి కొడుకు శర్మ గంగాధరంగారి మనోడా శర్మ గంగాధరంగారి మనోడా అవును శర్మ గంగాధర గారి మనోడు అవును శర్మ గంగాధరంగారి మనోడు నువ్వు ఎవరివి నువ్వు ఎవరివి నేను రామారావుని నేను రామారావుని నా పేరు రామారావు నా పేరు రామారావు ఇది నా పుస్తకం ఇది నా పుస్తకం నేను ఎవరిని నేను ఎవరిని నువ్వు రాముడివి నువ్వు రాముడివి నీ పేరు రాముడు నీ పేరు రాముడు నువ్వు నా స్నేహితుడివి నువ్వు నా స్నేహితుడివి సబ్స్టిట్యూషన్ రవి కొడుకు నా స్నేహితుడు కొడుకు ఇది గోపాలరావు గడియారం కృష్ణుడు ఇది కృష్ణుడి గడియారం సరళ గోపి తల్లి రాముడు సరళ రాముడి తల్లి గిరి కమల కొడుకు రావుగారు గిరి రావు గారి కొడుకు అది శర్మ గడియారం నువ్వు అది నీ గడియారం రెస్పాన్స్ డ్రిల్ ఇది అది రాముడి ఇల్లు కాదు కృష్ణుడి ఇల్లు అతను నీ స్నేహితుడా రాముడు ఈమె శర్మగారి కూతురు కాదు నా స్నేహితుడి కూతురు కుమార్ శివయమనోడా నువ్వు కుమార్ శివయ్య మనవడు కాదు నీ మనవడు అది అవును అది నాగదే ఇది రామయ్య అవును అది రామయ్య బల్లే ఆమె శర్మగారి తల్లి అవును ఆమె శర్మగారి తల్లే అతను స్నేహితుడి మనవడా అవును అతను స్నేహితుడి మనవడే ఇది శర్మ పుస్తకమాస్తకమే ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఇది నా పిల్లి నా పిల్ల అది శర్మగారి బల్లా అది శర్మగారి బల్లా ఆమె నా స్నేహితుడి మనవరాలు ఆమె నా స్నేహితుడి మనవరాలా నువ్వు శర్మగారి మనవడివి నువ్వు శర్మగారి మనవడివ అది నా కలం అది నా కలమా అతను రవి నువ్వు రవివి అతను రాముడు నువ్వు రాముడివి అతను నా స్నేహితుడు నువ్వు నా స్నేహితుడివి రవి శర్మగారి మనవడు నువ్వు శర్మగారి మనవడివి